ేశ్వర ప్రభా పర్చిన దివ బ్రాహ్మసాగురుడు గొప్ప దివ మహాగను నాగేశ్వర ప్రభాన్ని శృతం మౌనతరాశక్తి మొత్తం క్రిపల జ్ఞాపించి నానిపడిపించి ఆటగా తొలగించి ఆట వేటకాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయం ఇచ్చావు వేటకాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయం ఇచ్చావు లేదా లేదయా వేరే ఆధారం నా దుర్గమా నా కీడమా లేని లేనయా వేరే ఆధారం నా శృంగమా నా కీడమా ఆరాధన రాధనా నా తండ్రికి ఆరాధనా ఆరాధన రాధనా నా ఇసులకి ఆరాధనా విట్టకాని నుండి నా ప్రాణాన్ని రక్షించవు బలమైన రక్కల క్రింద నాకు ఆశ్రయం ఇచ్చావు రాత్రి మేళ భయముకైనను పగటి వేళ బాణమైనను రోగము నన్నీమి చేయదు ఏ సమీపించదు రాత్రి వేళ భయముకైనను పగటి మేళ బాణమైనను రోగమున నేమి చేయదు సమీపించదు లేని దయా వేరే ఆధారం నా శృంగమా నా కీడమా లేదయా వేరే ఆధారం నా తైలమా నా శృంగమా ఆరాధన రాధనా నా తండ్రినికి ఆరాధనా ఆరాధన ఆరాధనా నా ఇసునికి ఆరాధనా వేటకాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు బలమైన రక్కల క్రింద నాకు ఆశ్రయం ఇచ్చావు వేయి మంది పడిపోయినా పదివేల మంది కూలిపోయినా అపాయము రాని నా గుడారాలు సమీపించదు వెయ్యి మంది పడిపోయినా పదివేల మంది కూలిపోయినా అపాయము రాని రాదు నా గుణారాలు సమీపించదు నేనే లేదయా వేరే ఆధారం నా శృంగమా నా కీణమా నీనే లేదయా వేరే ఆధారం నా తైలమా నా శృంగమా రదన నా తండినికే ఆరాధనా ఆరాధన ఆరాధనా నా ఇసునికి ఆరాధనా మార్గములో కాపాటుటకు నీ దూతలను ఏర్పచ్చావు రాయి తగలకుండా ఎత్తినను పట్టుకున్నావు మార్గములో కాపాటుటకు నీ దూతలను ఏర్పచ్చావు రాయి తగలకుండా ఎత్తి నన్ను పట్టుకున్నావు లేని లేదయా వేరే ఆధారం నా శృంగమా నా కీణమా లేని లేదయా వేరే ఆధారం నా శైలమా నా శృంగమా ఆరాధన నా తండ్రికి ఆరాధన రాధనా నా యసునికి ఆరాధనా ఆరాధన ఆరాధనా నా తండ్రినికి ఆరాధనా ఆరాధన ఆరాధనా నా యస్సు ఆరాధనా వీటకాని ఉరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయం ఇచ్చావు ప్రజలు నన్న అన్నా ప్రభువానా ఏ సయ్యా నా ప్రాణప్రియుడా ఆవరించు నీ ఆత్మతో ప్రభువాన ఏ సయ్యా నా ప్రాణ ప్రియుడా ఆవరించు నీ ఆత్మతో నిన్ను విడువను నీకై జీవించదను నిన్ను విడువను నీకై జీవించదను ప్రభువాన్నా ఏ స్థయ్యా నా ప్రాణప్రియుడా ఆవరించు నీ ఆత్మతో ప్రభువాన్న ఏస్తయ్యా నా ప్రాణప్రియుడా ఆవరించు నీ ఆత్మతో తల్లివలే నను ప్రేమించి తండ్రి ఆదరించి తల్లివలే ప్రేమించి తండ్రి ఆదరించి ప్రభువాన్నా ఏ నా ప్రాణప్రియుడా ఆవరించు నీ ఆత్మతో ప్రభువాన్నా ఏ నా ప్రాణప్రియుడా ఆవరించు నీ ఆత్మతో రక్తంతో నన్ను కడిగి తివి రక్షణలో నడిపించితివి రక్తంతో నన్ను కడిగిటివి రక్షణలో నడిపించితివి ప్రభువా నా ఏ సయ్యా నా ప్రాణ ప్రియుడా ఆవరించు నీ ఆత్మతో ప్రభువా నా ఏ స్థయ్యా నా ప్రాణప్రియుడా ఆభరించు నీ ఆత్మతో నిచితం చిత్తం చేసేదను అది ని చిత్తం నీ చేసను అదే నా కాహారం ప్రభువాన ఏస్తయ్యా నా ప్రాణ ప్రియుడా ఆవరించు నీ ఆత్మతో ప్రభువాన్న ఏస్తయ్యా నా ప్రాణప్రియుడా ఆవరించు నీ ఆత్మతో బ్రతుకు మరణము నీ నుండి విడదీయవు బ్రతుకు మరణము నీ నుండి విడదీయవు ప్రభువాన్న ఏ సయ్యా నా ప్రాణ ఆవరించు నీ ఆత్మతో ప్రభువాన్న ఏ సయ్యా నా ప్రాణప్రియుడా ఆవరించు నీ ఆత్మతో ఉన్నారా ఫస్ట్ ప్రేర్ చేసుకున్నాం ప్రేర్ చేసుకున్నాం చూద్దాం మెసో ఈ వాక్యం మళ్ళా ధ్యానం చేస్తున్న ప్రభా అలా అదే మీరే మాతో మీరు మాట్లాడి అలాది మీరు ఉంటే మాట్లాడి అదే మాట్లాడి పెట్టి అదే మనసు జ్ఞానం చేయి మా ప్రభుత్వం ప్రభా మీరు ఏమో మనం వేస్తున్న అటు పిమ్మట ఐగుప్తు రాజు యొక్క పక్షకారుడలు తన ప్రభువైన ఐగుప్తు రాజు అడలా తప్పు చేసింది ఇక్కడ చూసే పొర నుంచి చూస్తున్నాం మనం ఈ ఈ వాక్యం రేఖ భాగంలో ఐగుప్తు చూస్తే ఇక్కడ చూస్తే ఏమున్నారు అక్కడ అటు తర్వాత అంటూ అక్కడ చూసే పర్చదు అటు సినిమా రాజు యొక్క ప్రాణదాయకుడు పక్షకారుడు పక్షు తమ ప్రభు అయిన ఐగుతు రాజు ఎడల తప్పు చేసి అలా తన ప్రభు అయిన తప్పు చేసి ఏం తప్పు చేసింది తెలియదు మన ఏం చేసిండు ఎందుకంటే ఏం మాట్లాడింది ఆ రాజుకినబడు తప్పు చేసింది ఇక్కడ చూసే పరో ఉన్నాడు ఇక్కడ పరో కాలంలో వెళ్తున్నాడు కనుక ఆ పొర ఒక పానదాయకుడు ఒక భక్ష ఇద్దరు తప్పులు చేసిండ అక్కడ చేస్తే రాజుకి ఇనబడితే రాజు చేసిండు చూసాం ఇక్కడ కనుక పరో పానదాయకుల అధిపతులు భక్షకారుల అధిపతులైన మన ఇద్దరు ఉద్యోగస్తుల మీద కోపపడి అలా మళ్ళా చదువు ప్రేపారు పాలదాయకుల అధిపతి పాలదాయక అధిపతి చూపించి పక్షదారుల అధిపతిలైనా ఇద్దరు ఉద్యోగస్తులైన కోపబడి ఇద్దరు ఉద్యోగస్తుల కోపబడి మరి చరసాలలో నుంచి ఉంచుటకాయి రాజ సంరక్షణ సేనాధిపతికి అప్పగించే అలా రాజసేన అధిపతికు సేనాధికి ఇద్దరు అప్పగించినంట అది ఏసప్ బంధించే స్థలం అది ఏసేపు బంధించబడిన స్థలం ఇక్కడ చూస్తే ఏసప్ చూస్తున్నాను అక్కడ మనం దీని ముందట లేఖం బాగలేము అంటే ఏసేపు చేస్తున్నాను ఒక రాజు దగ్గర ఉంటుండే మరో భార్య ఏం చేస్తుంది దాన్ని కన్ను పెట్టుంటే ఆ నింద వేసి ఏం చేస్తుందంట దాన్ని తప్పిపోతే ఆ ఈ ఏసబ్ ఇక్కడ చర్చలో వచ్చినాడు ఏసబ్ కు దేవుడు ఎందుకు తలగా ఇక్కడ ఏసబ్ ఏం చేసాడు ఆ చర్చలో ఉన్నప్పుడు జైల్లో అందరూ ఏం చేసినట్టయననే అందరికీ వాళ్ళకు వంట ఉపచారం అంటే వాళ్ళొక పని చేస్తే ఒక తలగా ఉన్నాడు ఒక మా బ్రదర్ ఒక నిమిషము సుజాత సిస్టర్ వచ్చింది కదా చదువుతారేమో అడుగుతారు ఎందుకంటే బస్ లో ఉన్నాను కదా చిన్నగా మీకు వినపడతారండి సుజాత సిస్టర్ మీరు చదువుతారా సిస్టర్ హలో సిస్టర్ మీరు చదువుతారా కరెంటు ఎన్నో అధ్యయం నలభై అధ్యయం నలభై చదువుతారు ఇప్పుడు గనుక ఫరో ప్రాంతాయకుల అధిపతియు అధిపతియు పక్షకారకుల అధిపతిని అయిన తన ఇద్దరు ఉద్యోగస్తుల మీద కుప్పబడి వారిని శిరసాలలో నుంచిటకా రాజు సంరక్షక సేనాధిపతికి అప్పగించాను వాళ్ళది రాజు ఒక సేనాధిపతి ఉంటా కదా రైట్ రైట్ వాళ్ళు ఉంటాడు వాళ్ళకు అధిప వాళ్ళ అధిపతికు వీళ్ళకు ఇద్దరు అప్పగించను అది బంధింపబడిన స్థలము అది ఏసేపు బంధింప స్థలం ఏసెబ్బి ఇక్కడ ఉన్నాడు చూస్తాం ఏసేపు ఏం చేయం కానీ ఏమైంది ఏసేపు అక్కడ సర్సాల ఏసబ్బి ఉన్నాడు అక్కడ ఉన్నా కూడా ఏసేపు అక్కడ అలా ఏసేపు అక్కడ ఉన్నాడు తలాగా పెట్టినాడు దేవుడు అక్కడ చూస్తాం మనం భాగం చూస్తాం మనం సేనాధిపతి వారిని యోసెపు వోషము చేయగా అతడు వారికి ఉపచారం సేనాధిపతి ఏం చేస్తున్నా ఈ అప్పగింపినగా వాళ్ళకు ఉపచారం చేస్తున్న చూసాం మనం వారు కొన్ని దినములు కావలిలో నుండిన తర్వాత కొన్ని కాలున్న తర్వాత వారిద్దరు అనగా చిరసాలల్లో బంధింపబడిన ఐగుప్తు రాజ్ యొక్క ను ఒకటే రాత్రి ఎందు కలలు కనీరి అలా ఒకటే రాత్రి ఇద్దరు ఏం చేసిండి చేస్తారన్నప్పుడు ఒకే రాత్రి నేను కళ చేసి దాని వంతు ఏం చేస్తుంది ఏసేపు ఉపచారం అంటే వాళ్ళకు అంత సేవ చేస్తుంది వాళ్ళకు ఉపచారం అంటే పరిచయం అక్కడ చూస్తే అక్కడక్కడ భోజనం ఉద్యమం చేస్తున్న అంతా ఆ రాత్రి వేళ ఇద్దరు ఒకడు ఇద్దరు ఒక కళలు కలిగినట్ట వేరే వేరే భాగంగా ఒక్కొక్కడు వేరు వేరు భావము కల కనెను తెల్లవారినప్పుడు యోసేపు వారి యొక్కకు వచ్చి వారిని చూడగా వారు చింతాక్రాంతులై ఉండేది మన రోజు వీళ్ళ కలిసి ఉంచి మంచిగా ఉన్న ఉన్నారు ప్రచారం చేసి మంచిగా తెల్లవారి వైరకు చేసగా వీళ్ళు ఏం చేస్తున్నాడా ఒక జగన్ కూర్చొని చింతాకారంగా ఉందంట చింతాకారంగా ఉండగా ముఖం మించి చిన్న భోగినన్ని ఉంది ఇక్కడ వాక్యంలో జూడము అతడు ఎందుచేత నేడు మీ ముఖంలో చిన్నబోయి ఉన్నావని తన యజమానుని ఇంటర్ తనతో కావలి ఉన్నందున పరో ఉద్యోగస్తులను అడిగాను అందుకు వారు మేము కళలు కంటిమి వాటి భావము వాటి భావము చెప్పగల వారెవరినూ లేరని అతనితో ననగా యోసెపు వారిని చూచి భావములు చెప్పుట దేవుని ఆధునియమే కదా ఏసేపు ఉమ్మంటాడు భావం చెప్పినా దేవుని ఆదింలో ఉన్నది కనుక ఇక్కడ కట్ట కళ లేదు కనుక చింత కల కళాభాగం అర్థం లేదు వాళ్ళ చింత కళ కళను ఆ కళాభాగం దేవుని ఆదుంలో ఉన్నది కనుక ఏసేపు అక్కడ వాళ్ళకు చెప్తున్నాడు ఇంకేమంటాడు మీరు దయచేసి ఆ కళలు నాకు వివరించి చెప్పుడా నేను దయచేసి మీకు వచ్చిన కళలు నాకు వివరించి ఎట్లా వచ్చింది నాకు చెప్పమని చెప్తున్నాడు ఏసేపు అప్పుడు పానదాయకుల అధిపతి అధిపతి యువసేపును చూచి నా కళలో నా కళల్లో ఒక ద్రాక్షళి నా ఎదుట ఉండేను ఒక కళలో ద్రావళి నా దగ్గర ఉండేను కళలో నా ద్రాండెను ఆ ద్రాక్షికి మూడు తీగలు ఉండేను అది చిగిరించినట్టు అది చిగిరించినట్టు ఉండేను దాని పువ్వులు వికసించేను దాని గెలలు పండి ద్రాక్షఫలము ద్రాక్షలము ఆయను మరియు ఫరో గిన్నె నా చేతిలో ఉండేను ఆ ద్రాక్ష ఆ ద్రాక్షఫలములు నేను పట్టుకొని పరో గిన్నెలో వాటిని పిండి ఆ గిన్నె పరో చేతికి చినని తన కళను తన అతనితో అతనితో వివరించి చెప్పాను చెప్పాను హలో లు అయితే ఆ కళ దాన్ని ద్రాక్ష ప్రభుత్వ ఆ దాక్ష అంటే మన ప్రభుకు సాధ్య వినబడుతుంది అస వినబడుతుంది బ్రదర్ ఆ దాక్ష అంటే మన ప్రభుకు సాధ్య కనుక ఏమంటుడు చెప్పిన కళాభాగం లేనప్పుడు ఏసారి చెప్తున్నా కిసాం అప్పుడు ఏసేపు దాని బావం ఇదే ఆ మూడు ఆ మూడు తీగను మూడు దినము ఇంకా మూడు దినంలోగా పరో నీ తలను పైకెత్తి నీ ఉద్యోగం నీకు మరలైప్పించును అలా మూడు దినం తర్వాత నీ తలకు పైకెత్తి మళ్ళా ఏం చేస్తాం పరో దగ్గరను మన గిన్నెతో మళ్ళా నీ ఉద్యోగం నీకు వచ్చాను అని పరో మీనా ఏసవి చెప్తున్నా అంటే దీని అర్థమైతే రాజుకు మళ్ళా ఉద్యోగం నీకు ఆ కళాభాగం వివరించి అప్పుడు ఏసపు చెప్పినాడు జీతం ఇక్కడ నీవు అతనికి పానదాయకుడు వై నాటి మర్యాద చెప్పున ఫరోకు ఫరో గిన్నెను అతని చేతికి అప్పగించదవు మళ్ళా గిన్నెకు నీ ఉద్యోగం మళ్ళా ఇప్పించు ఆ కళా అక్కడ ఏసేపు వివరించి చెప్పాను ఇంకేమంటారు అక్కడ చూసాం కాబట్టి నీకు క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని నా ఎందుకు అనుకరించి ఫరోతో నన్ను గూర్చి మాట్లాడి ఈ ఇంటిలో నుండి నన్ను బయటికి రప్పించుము కలది నీకు క్షేమం కలిగినప్పుడు పర్వతం మాట్లాడి ఈ ఇంటిలో నుంచి నన్ను నప్పించు అని అక్కడ ఇక్కడ చూసామని ఇలా అయినాగా నేను ఎబ్రీల దేశంలో నుండి దొంగిలింపబడితేనే అది నిశ్చయంగా ఎబ్రి దేశంలో దొంగలబడి నిశ్చయంగా మరియు ఈ చెరసాలలో నన్ను వెయ్యిటకు ఇక్కడ నాకు ఇక్కడ సహాయ నేనేమీ చేయలేదని అతనితో చెప్పాను ఇక్కడ సహామే ఏమి చెప్ప అతను చెప్పాను ఇంకా అతడు చేప అతడు తెలిపిన భావము మంచిదని భక్ష్యకార చూచి అతనితో ఇట్లా నేను నేను ఆ కళా కంటిని ఇది ఓ తెల్లని పిండి వేరే ఓ భక్ష్యారు కళాకంటిని నేను బి కళాకంటిని ఆ కళాభాగం చెప్తున్నా ఏమంటాడు ఇక్కడ తెల్లని పిండి వంటలు గల మూడు గంపలు నా మీద ఉండేను తెల్ల పిండి వంటలు నా తల మీద ఉండేను మీ మీది గంపలో పరో నిమిత్తము సమస్త పిండి వంటలు ఉండేను పిండి వంటలు పక్షులు నా తల మీద ఆ గంపలో నుండి వాటిని తీసుకొని తినచుండేను పక్షులు ఆ తిని నా గంప నుండి నన్ను అది తిని ఉండేను ఈయన కళాభాగం మీలో చెప్తున్నాడు అందుకు యోసేపు దాని భావం ఆ మూడు గంపలు మూడు దిములు మూడు దినం మూడు దినాలు ఇక మూడు దినములోగా ఫారో నీ మీద నుండి నీ తలను పైకెత్తి బ్రాను మీద నిన్ను వేలాడ అప్పుడు పక్షులు నీ మీద నుండి నీ మాంసం ను తినివేనాను వారితో చెప్పాను ఇక్కడ చూస్తున్న రెండు కళాభాగం జరిగి ఏం జరిగిందంటే ఇక్కడ చూసాం మన దాని తర్వాత మూడవ దినమందు జరిగినదేమనగా దినం ఫన్మదినము కనుక పరో దినం పరం ఏమొచ్చింది మూడో దినం తర్వాత ఆయన జన్మదినం వచ్చింది మనం చూస్తాం ఏ రోజు బి జన్మదిన ఏం చేస్తుడు అక్కడ ఏం చేస్తుడు మన వ్యూహాన్ని తలాని ఏం చేస్తాడు మన అక్కడ కొట్ట చూస్తాం మనం మత శు వార్త పద్నాలుగు చూస్తాం ఏం చేస్తుంది మూడో దినం బి ఏ రోజు బి ఏం ఆ మన ఏ రోజు మన వ్యూహాన్ని ఏం చేస్తుంది తలా చూస్తే ఈ జన్మదినం చూస్తే ఈ అంత అన్నిలు చేస్తాయి జన్మదినం అలా దేవుని వెళ్ళి ఎప్పుడు చేయలే ఇక్కడ చూస్తే ఈ అన్నిలు చేస్తాయి కనుక మనం అందులో అందుకుతున్న ఆ మన గళితులని పత్రిక చెప్తాడు పౌరు భక్తులు ఈ దినాలు మాసాలు ఉసర అది ఎందుకు చేస్తూనే అక్కడ పౌరు భక్తులు గళిత వద్దాంలా నాలుగు ఎనిమిది నుంచి చెప్తూనే ఉంటాడు అంటే ఏ దినంబీ అక్కడ చూస్తే గలతీ చర్చ చెప్పింది ముందు ఎలా ఎనిమిది స్థితి సత్యంలో అక్కడ చూస్తే మూడు దినం ఇక్కడ ఫలో జనం వచ్చిన కానీ ఏం జరిగిందంటే అక్కడ చూస్తాం మనం గనుక అతడు తన సేవకులందరినీ విందు చేయించి వారి నడు చేసి వారి నడుమమ్మ పానాదాయకుల అధిపతి తలను భక్ష్యకారుల అధిపతి తలను పైకెత్తి పానాదాయకుల అధిపతి ఉద్యోగము మరలా అతనికి ఇచ్చాను గనుక అతడు ఫరం నిన్ను ఇచ్చాను యోసేపు వారికి తెలిపిన భావమే భావము చొప్పున భక్ష్యకారము అధిపతి రేలాడ దాను అయితే పానదాయ అధిపతి యోసేపును జ్ఞాపకం చేసుకున్నాక అతన్ని మరిచిపోయే రియా దీని భాగ్యం ఏంటంటే అతని మనం చూస్తే మన ప్రభుకు సాధులు కనిపిస్తున్నాడు ఈ పొరు ఆ మన సిల్వలో చూస్తే రెండు దొంగలు ఉంటారు సినిలో చూస్తే రెండు దొంగలు ఉంటారు ఒక దొంగ ఒక దొంగ పచ్చాదపడి నన్ను నీ యొక్క రాజవంశం జాపం నేడే అని చెప్పి ఒక దొంగ ఏం చేస్తాడు దేవుడిని దూషించేమంటాడు నువ్వు దేవుడు ఉంటే నన్ను విధించు ఇక్కడ చూస్తే ఈ కళాభాగం చూస్తే మనకు ఈ పరో మన ప్రభుకు ఒక నీడలో ఒక మాద్రిక కనిపిస్తున్నాడు కనుక ఇక్కడ చూస్తే ఒక కాయనకు మన నిత్య ఒక ఆయనకు మరణం అయితే ఆ దాక్షరసం అంటే ఈ లోకమైన భక్తులకు సత్యాన్ని మనం ఏం ప్రకటించాలా ఈ దాక్షరసం దాక్ష నేనే తీగలు మీరు అన్నారు కదా అలాది అంటే ఆ దాక్ష అంటే సత్యం సాధన్ ఈ లోకమనే మతమును పాత్రను కనే రాజులకు మనం మనం మించాలా సత్యాన్ని ప్రకటించాలా సత్య ఎప్పుడు ప్రకటించేదో వాళ్ళేం చేస్తుంది వాళ్ళ నేత్రి పవర్తి కనుక ఇక్కడ ఒక్క ఒక్క కూరం తీరానిపత్రికం గురం తీరాని పత్రిక సెకండ్ కోరించారు అయితే కుయిత్తిగా నడుచుచు నడుచుకునకై దేవుని వాక్యం దేవుని వాక్యం వంచనగా బోధింపకయుం వంచగా బోని వంచే వంకారు బోనింపకు సత్యమును ప్రత్యక్షపరచుట వలన ప్రతి మన సాక్షి ఎదుట మనక్షట మమ్మను మే దేవుని సమ్ముఖం మందు మెప్పించుకోనొచ్చు నొప్పించుకుంటారు దేవుని సంబంధం మనం అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించి ఉన్నాము ఈ లోకమైన అవమోకను రాసతులను విసర్జించి అని ఇక్కడ కోరించి సంఘంకు పౌలు భక్తులు చెప్తున్నది ఇక్కడ మా సువార్త మరుగు చేయబడిన ఎడల నశించున్న వారి నశించ విషయంలోనేది మరుగు చేయబడి ఉన్నది మరుగు చేయబడింది ఇక్కడ దేవుని స్వరూపం సరుపి అయిన సరుపి ఉన్న కేశ మహిమను కనుపరచుని కనుపరచు సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపకుండు నిమిత్తము యుగ సంబంధమైన దేవుని సరుపి అయి ఉన్నీ కనుపరచే సువార్ ప్రకాశము వారికి ప్రకాశింప నిమిత్తముమిత్తము యుగ సంబంధమైన దేవత యుగతున్న దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు అవిశ్వాసములను మనోనేత వాళ్ళ మనోనేతకు గుడ్డితనము కలగ చేశాను అలా లీయా చూడండి ఇక్కడ లంగమంటుడు వాళ్ళ అవిశ్వాసలను గుడ్డి కలగ చేశాను అని భక్తు చెప్పు అలా ఈ ఆ పానద మనం చేస్తున్నాను మళ్ళా దాక్షి ఆ రాజ్యకు మళ్ళా అందిస్తున్నా అంటే దాక్షలు అంటే మన సత్వం సాధిస్తానుక నేనే దాక్ష అని నిజమైన దాక్ష అని మీరు చెప్తాం కదా యోన్ సోద పద్యంలో కనుక ఇక్కడ చూస్తే మనం ఎప్పుడు స్వార్థ చెప్తున్నాను వాళ్ళ నేత్రులు ఇప్ప వస్తాయి ఏమంటారు ఇంకా అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించును గాక పలికి ప్రకాశించను అని పలికేను పలికేను తన మహిమను గురించిన జ్ఞానము దేవుడే తన మహిమను గురించిన జ్ఞానము ఏసుకృష్ణందు వెల్లడిపరచుటకు ేశ్వరువులు వెళ్ళడు ప్రతి మరుదయంలో ప్రకాశించను అలలియ మా ఉదయంలో ప్రకాశించేను అలలియ దేవునుకం వెలుగు మహిమా మా ఉదయంలో ప్రకాశించాను అంటే జ్యూస్ ఇక్కడ పౌలు భక్తులు ఏం చేస్తున్నావు వాళ్ళకు చెప్తున్నావు ఈ ఉడగొండ దేవత గుడ్డితనం కలిగను అయితే దీనిని మనం చూస్తాం అపోసకారం అపోసకారం ఒక ఆమె ఉన్నదంటోసకారం పదార్ పదారదయం శిక్షించాప్ర చూసాం ఇక్కడ పౌరుషిలు ఇక్కడ సేవలు చేస్తున్నావు వాళ్ళ ఇద్దరు అప్పుడు లోదియాను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండేను పౌలు చెప్పిన మాట యూది దైవభక్తి మన పౌలు చెప్పిన దేవుని వాక్యం ఇంటిలో ఉండేనేవా అప్పుడు లూదియాను దైవభక్తి ఒక స్త్రీ వినుచుండేను ఆమె ఊద పొడిని అమ్ముతాను అమ్ముతున్నాడు ఉదయం పని అమ్ముతున్నాను లేకపోతే బిజినెస్ ఉండొచ్చు ఉదయం పొని అమ్ముతున్నాను పౌలు చెప్పిన మాట మీద ఆమె లక్ష్యం పెట్టి ఇంటున్నాను పౌలు చెప్పిన మాట మీద లక్ష్యం ఉండను దైవభక్తి గలవాడు ఆమె రంగుపడు అమ్ముతున్నాను ఇంకేము జుడు ప్రభు ఆమె హృదయము తెరిచిన గనక ప్రభు ఆమె ఉదయం గనక పౌలు చెప్పిన మాటలో లక్ష్యం ఉంచాను చాలా ఆమె అసలు ఎప్పుడైనా ఉదయం తెరిచిన దేవుని వాక్యం అని ఉదయంలో అలా ఉదయం తెరువునట అప్పుడు దేవుని వాక్యం ఇంకా సరిగ్గా అర్థం చేసుకుని దేవుని వాక్యం మీద ఆశ కలిగినట అప్పుడు పోడుకు చెప్తుంది ఆ స్త్రీ ఆమెయ్యూ బాప్సం పొందినప్పుడు ఆమె ఇంటి బాప్సం పొందినప్పుడు ఆమె నేను ప్రభువు నందు విశ్వాసం గలదానని అలా ఏమంటుంది ప్రభువులను విశ్వాసం కల ఆమె మనసు ఆమె మనిషి ఇప్పబడేదే మనం పెరిగేస్తుంది కదా దేవా మా మనిషి ఇవ్వబడాలా మా నేత్రిపబడాలా అలా గొప్ప మన గొప్ప గొప్ప జనం ఏమంటున్నారు వాళ్ళు ఏమంటున్నారు మేము చూస్తున్నాం గొప్ప మనుషులు ఏముంది అవిశ్వాసులు అవిశ్వాసం ఎక్కడుంది కేసులో ఉంది లోపడు ఉంది అలా ఉంది కనుక మనము లోపల నుంచి మనం బయటకుండ మన నేత్రిపబడి మన మేత్రిప్పబడి కదా వాక్యం మనం చూస్తున్నాం కనుక ప్రభుత్వాన్ని విశ్వాసం ఇస్తారు అని ఇంకేమంటున్నారు మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండున్నని వేడుకొని బలవంతము చేసేను మా ఇంట్లో మీ నిండి అని బలవంతం చేసినంటే మా ఇంట్లో వచ్చి దేవుని వాక్యం కానీ ఎంతో వచ్చింది ఇచ్చేసి దేవుని పౌలుసులు చేసిన కారణం ఇప్పుడు మన ధర చేయబోతున్నాం చెప్పండి ఆ పరం ఈ లోకం సాధనం మన ప్రభుకు సాధం యాదకులకు సాధితాం కదా మనకు మనకు చూపించే సత్యం మనం వచ్చిన సత్యం ఏం చెప్పిన వాక్యం ఇతరులకు మనం చెప్పాలి మేము ప్రార్థన స్థలంలోకి అను నూతో దయ్యము పట్టినదైతో దయము పట్టిన సోద చెప్పుడ చేత తన యజమానులకు బహు లాభము సంపాదించిన ఒక చిన్నది ఇక్కడ వాక్యం చూస్తే ఇక్కడ చూస్తే ఒక అనేక దినాల్లో పూజ పట్టిన దయ్యం పావులు వీరు సేవ చేస్తుంటే అనేక దినం ఏముంటుందంట ఆ దయ్యం గుర్తుపడుతుందంట ఆ దయ్యం చేస్తున్న గుర్తుపట్టి ప్రభు వ్యసనబడి ఆమె చెప్తాం ఏ సిగినా ఆ చిన్నదాన్ని దయ్యం వరకు ఒక లాభం పట్టిన వాళ్ళు మనం గీసారు ఇక బాగున్నాను పట్టి ఏం అక్కడ ఉన్న అక్కడ కూర్చో వాళ్ళు తీసుకుపోయి ఒక సరసలో ఈ వాక్యం లేక ప్రకారం కనుక వాళ్ళని చర్సలా చేస్తారు కనుక అవి చూస్తే దయ్యం అంటుంది ఈ స్వార్థ ఇక్కడ చెప్తారు చూసి ఇక్కడ ఇక్కడ మీ దేవుని ఇక్కడ ఉంది అక్కడ మనం పావులను మమ్మల్ని ఈ మనుషులను సర్వన్నతుడు దేవుని దాసులు సర్వోన్నతు దేవుని దాసులు చూడండి సైతాన్ని మనకి ఏమని మన దేవుని స్వరూపంగా దేవుని యొక్క నీతి ప్రీతిగా సైతాన్ని గుర్తుపడుతుంది తైతాన్ని చెప్తుంది దేవుని దాసులు మీకు ప్రోత్సహించే వాళ్ళు ఏమంటుంది మీరు మీకు రక్షణ మార్గము ప్రచురించి వారై ఉన్నాడని కేకలు వేసి చెప్పిన కేకలేదు చెప్తుందంట అహియా అయితే సైతాన్ ఏం చేస్తుంది అన్ని సైతన్ వాక్యం తెలుస్తున్నాక అదే గుర్తుపడుతుంది మనం ఏంటి అలా సేవ చేస్తే ఏం చూస్తుంది అలా సైతాన్ని గడగల అవుతాయి కనుక ఇక్కడ వాక్యం లేక మనం మన చట్టాల ఏం చేస్తుంది అన్ని గాయలు ఉండక అక్కడ దేవునికి ఆత్మ నడిపించ కుటుంబంకు మళ్ళా అక్కడవి శుభ్రుని రక్షణ పొందుతారు ఈ వాక్యం దులిఖం భారం అలా మనం మన సత్యం తెలుసుకొని మనం దాన్ని మనం మనం ఏం చేయాలా మనం చెప్పాలా దేవుని ఆత్మ మనకు పెంజినాక ఇతరులకు సత్యం మనకు వచ్చిన సత్యం వచ్చినా అని చెప్తే వాళ్ళందరూ ఇతర రక్షణ ఈ వాక్యం చూసి వాళ్ళను ఆనందం వాళ్ళ విస్తార సతం చూస్తూ చిన్న వాక్యం తీర్చాక సూతం యేసు ప్రభా నా దీవానికి శుతం యేసు ప్రభా నా వాక్యం తల మాట్లాడి యేసు ప్రవానికి శ్రూతం వాక్యం ఇతరులకు చెప్పాలా నా దీవానికి శోతం చూస్తాం ఆ ఫర్వ్ చూస్తే ఒక ప్రభ నీళ్ళు మీకు ఎగ్జాంపుల్ గా ఉన్నాడు కనుక నిజ స్వరంలో దొంగలు ఉన్నాయి అలా ఇద్దరు దొరక అవకాశం ఉంది ఒక దొంగ ఏమైనా నీతే నరకం పోయినాడు ఒక దొంగ మన తని నీత్య జీవంకి వచ్చిండ్రు నా ప్రభానికి స్తోతం అలా మీ లాస్ట్ వర్క్వి ఏం చేస్తుండ్రు మీ ప్రాణం పెట్టేప్పుడు ఒక దొంగలు ఏం చేస్తున్నావు రక్షణ కలిగి మీ ప్రాణం మళ్ళా పెట్టి మళ్ళా మూడోదం తిరిగిలేసిన అలాగ మా దినంలో మా కాలంలో అలలి నా ఎప్పుడుందప్పుడు మా అనేకులు స్వార్థ చెప్పి కొన్ని ఆత్మ రక్షించి నీ దగ్గర నీ సన్నిధిని మార్గం మా అందరు సహాయం చేయమని నన్నువి సహాయం చేయమని వేయిస్తున్న ప్రమీన్ వేస్తూ ప్రభా నా దివా నీకు బ్రాహ్మణ సాగులు దివా ఇద్దరు క్యాన్సర్ చేస్తూ ప్రభా ముట్టి స్వసపరిచి దివా యుహోకా సాధ్యం ఏది లేదు మీరు పొందిన గాయాల శిల్వన గాయల ఆ క్యాన్సర్ ఎక్కగా స్ప్రెడ్ అయింది గాయల హీలింగ్ చేసి వస్తపరిచి వాళ్ళ రక్షణ మీరే కారాయం చేయండి అచిన్నదాని చిన్నదాన్ని పూర్తిగా ప్యూర్ చేయండి స్వస్థపరచండి నా దీవానికి స్థుతం నేస్తం పెట్టి స్వస్థపరచండి ఆ కుటుంబం మీ ఆశ్చర్య రక్షణ పొందాలాప్రభ నా దీవానికి స్థుతం రవి చల్ల బ్రగం ఉంటాను తాకని కిడ్నీ చేయండి స్వస్థపరచండి ఆరోగ్యం తెచ్చండి ఆ కుటుంబంలో చీకటి తొలగి యశ్వ్రభ నా దీవానికి స్తోతం ఆ బర్గం నా దీవానికి పొందాలి విశ్వప్రభ మన బ్రదర్ మన కన్ను ప్రభా ఉంది అక్కడ కన్ను పూర్తిగా స్వస్థపరచండి అలాగే నాజ ఆయనవి రక్షణ పొందాలా తన భార్య ప్రభ భార్య శాంతి సమయం ఉండాలా ఆ కుటుంబంలో ఎంతో మంది ఫ్యామిలీ ఉంది వారివి స్వస్సపరిచి రక్షణ దండి శుప్రభ రాజ్యాన్ని ముట్టని తాకండి అలా ఇక లీబర్ పవన్ నుంచి విడిపించి బుద్ధి జ్ఞానం కలగాల అలాగే తాగుని చేయకొల్చి విడుదల పొందాలా దేవాయన స్వస్సపరిచి ఆత్మ తెలివండి ఉద్యోగం లేట రావాలా ఉద్యోగం శాంతి సమయం ఉండాలా నా ప్రభానిస్తుతం వెనుక ముట్టని తాకండి ఆ కను పొరలరిచి పొరలు పోవాలా మంచి వినబడాలే సో ప్రభా హార్ట్ పూర్తిగా స్వస్థడాలా వేటి ప్రభా లాస్ట్ వస్తాను మీరు వేటివి మంచిగా ఉండాలా మీరే సాయం మంచి కనబడి వాక్యం చెప్తాను సాధించని అలా నీ అన్ని సేవకులు తయారు చేయని వచ్చిన నా దీపానికి శోతం చేసాం మన తని ప్రభ మన దిలి బ్రై ఎంతో మంది చెప్పింది మీరు విన్నారే సుప్రభ నా దీపానికి శోతం అందరినీ స్వస్థపరచని అద్భుతం చేని ఆశ్చర్యకరణ జరిగించి మా అందరు దీవించి మనీసిన ప్రశ్న భా నైనా స్తోత్రాలు దేవస్మాప్రభ ఉదయకాలం నుంచి ఇప్పటి వరకు కాచి కాపాడు దేవా హస్మాప్రభ మీకు సన్నిధిలో మేము ఉన్న దాన్ని బట్టి స్తోత్రం మా ప్రభా ప్రతి ఒక్క చికిత్స క్రేస్తున్న గద్దించిన దాన్ని స్తోత్రం మా ప్రభా దేవాష్మా అంశం గురించి ప్రాణిస్తున్న మా ప్రభా సిస్టర్ కామమ్మ సిస్టర్ దేవా వాళ్ళకు దేవా ప్రతి ఒక్క క్యాన్సర్ నుంచి విడుదల పొందాలా మా ప్రభా ఏ శ్రీ క్రీస్తునో ప్రతి ఒక్కటి వారి దేవాస్ మా ప్రభా క్యాన్సర్ నుంచి విడుదల పొందిన నమ్ముటకు సాయం చేయండి మా ప్రభా వారి విశ్వాసమే వారిని స్వస్థం పరుస్తుంది మా ప్రభా మీరే సాయం దేవ పడిపోకుండా సాయం చేయండి మా ప్రభా తిరిగి బిడ్డలుగా ఉంటకు సాయం చేయండి మా అస్తం కుమరించాడు మా ప్రభా అలాగే మా రాజన్ గురించి ప్రాణిస్తున్నాడు మా ప్రభా లీవరు జాండీస్ ప్రతి ఒక్కటి దేవా ఏ శ్రీ దేవ తగ్గిపోవాలా మా ప్రభా కార్యం జరిగించండి మా ప్రభా మీరే ఉండండి మా ప్రభ ప్రతి ఒక్క సైతాన్ శక్తులు దేవ ఏసు క్రీస్ మా ప్రభ అక్కడ దేవాయసి ప్రతి ఒక్క మంత్రశక్తుని కూడా గద్దిస్తున్న మా ప్రభా ఏసుక్రీస్ దేవ ఉన్న ప్రతి ఒక్క ఇంట్లో దేవసి మా ప్రతి ఒక్కరు శాంతి సమాధానంతో ఉంటు సాయం చేయండి మా ప్రభా మీరే తోడైనాడు మా ప్రభా మీరే సాయం చేసిన దాన్ని స్తోత్రం మా ప్రభా ప్రతి మహిళలు ఆయన మారాలా మా ప్రభా దేవాళ్ళని తట్టు తిరిగే బిడ్డగా ఉంటు సాయం చేయండి మా ప్రభా దేవా ప్రభ దేవా సాయం చేయండి మా ప్రభావ ఫ్యామిలీకి మీరే తోడైనాడు మా ప్రభా శ్రీనివాస్ బ్రహ్మ గురించి ప్రణిస్తున్నాడు దేవా ప్రతి ఒక్క యాక్సిడెంట్ లో దేవ ఆయస్ మా ప్రభా కన్ను వచ్చాం చేయండి మా ప్రభా ప్రతి ఒక్క నరం ఎరిగిన దేవుడు మీరే మా పరమ వైద్యుడు మా ప్రభా దేవా ప్రస్తం పెట్టి స్వస్థపరచాడు మా ప్రభా దేవాళ్ళు ఇద్దరు కలుసుకుంటాక సాయం చేయండి మా ప్రభా వాళ్ళ భార్య భర్తలు శాంతి సమాధానంతో ఉండాలి మా ప్రభావ ప్రతి ఒక్కటి తెగులు ప్రతి ఒక్క మంత్రాలు కాలిపోవాలి మా ప్రభా మీరే స్వామి చేయండి మా ప్రభా ఇంటి దేవతను కాలించండి మీరే స్నామం బట్టి స్తోత్ర మా అలాగే రేంకృష్ణ గురించి ప్రాణిస్తున్నాడు మా ప్రతి ఒక్క దాంట్లో దేవాయస్ మహప్రభ ప్రతి ఒక్క కన్ను గురించి ప్రాణిస్తున్నాడు మా ప్రభా నీకు రక్త ప్రయచేయండి మా ప్రభా దేవత కనిపిస్తామం చేయండి మహాప్రభ ఎటువంటి భారం లేకుండా తిరిగిన బిడ్డలు మా ప్రతి ఒక్క దాంట్లో మీరే నమ్ముకొని బతుకుతున్నారు మా దేవ మీరే సాయం చేయండి మా ప్రభా ప్రతి ఒక్క దాంట్లో దేవ ఇంకా సేవ చేసిన మన జన వెళ్ళి ఇంకా దేవ అనే రక్షించే విధంగా ఉండకు సాయం చేయండి మా ప్రభా దేవేస్తే మా ప్రభావ మీరే సాయం చేయండి మా ప్రభావ ఇంటి చూడే దేవత కవలచాడు మా ప్రభా మీరే సాయం చేయండి మా ప్రభా అరికాల నుంచి తలంపులు ఉండటం సాయం చేయండి మా ప్రభా ఎక్కడ వెళుతారు మా ప్రభా ప్రతి ప్రయాణంలో ప్రతి ఒక్క దాంట్లో మీరే సాయం చేయండి మా ప్రభా మంచి ఆరోగ్యం దయచేయండి మా ప్రభా అలాగే మా ప్రభుత్వ ఆవశిష్టం గురించి ప్రాణించాడు ఆరోగ్యం దయచేయండి మా ప్రభా బ్రదర్ గురించి ప్రాణిస్తున్నాడు మా ప్రభా ప్రతి ఒక్క ప్రాబ్లమ్ నుంచి తీసుకువెళ్ళి మా కిడ్నీ పెయిన్ తీసివేయండి మా ప్రభా మీరే మీరు రక్త ప్రోక్షణ పెట్టి దయచేయండి మా ప్రభా దేవాస ప్రతి ఒక్క క్రీష్ను గించండి దేవాయ్ మా అంశాలు ఉన్నాయి మా ప్రభా ప్రతి మీరే సాయం చేయండి మరిచిపోయి ఉంటే దేవ ప్రతి ఒక్కటి దేవాయ సేవలు పరచాడు మా ప్రభ మీరే సాయం చేయండి మా ప్రభా ఇక్కడ కూడా వచ్చిన ప్రతి పేరు పేరు దేవించి ఆశ్రయించాడు దేవాయసే మా ప్రభా ట్రైబల్ బెల్ట్ వెళ్ళిన అన్న వాళ్ళ గురించి కూడా దీవించి ఆశ్రయించాడు మా ప్రభ వాళ్ళు చేసిన సేవలో ప్రతి ప్రతిఫలం చేయటకు సాయం మా ప్రభా ఎంతో మందిని పాపాలు ఒప్పి ఒప్పించుండగా దేవ వాళ్ళు మా ప్రభ అలాగనే బ్రతకటకు సాయం మా ప్రభ ప్రతి పాపం నుంచి విముక్తి చెందిన దేవుడు మా ప్రభ మిమ్మల్ని తెలుసుకునేలాగా సాయం చేయండి దేవా ఇంకెన్నో ప్రాంతాలలో సేవ లేదు మా ప్రభా ప్రతి ఒక్క ప్రాంతంలో దేవా మేము సేవ చేయడానికి సాయం చేయండి దేవా మేము వీరులుగా ఉంటు సాయం చేయండి మా మీ అంత దేవ విశ్వాసం ఇంకా ముందుకు సాగటకు సాయం చేయండి దేవా ఇంకా శక్తి చేత నింపి దేవా బమలం దేవాసారి చేసిన దాన్ని స్తోత్రం మా డే టు డే లైఫ్ లో దేవా బమలం దేవా మోటివేట్ చేసి దేవా చేసినప్పుడు ప్రతి ఒక్క వాక్యం చేత మీరు మాట్లాడిన దాన్ని బట్టి స్తోత్రం మా ప్రభా దేవాయస్సు నిజమైన ద్రాక్ష వల్లిగా మేము ఉండటం సాయం చేయండి మా ప్రభా దేవ ఎటువంటి లేకుండా సాయం చేయండి దేవా నీకు ఆశాకారం మాలో కొట్టివేయండి మా ప్రభా తీసివేయండి మా సాయం చేయండి మా మీ అందరూ భయభక్తులు కలిగే బిడ్డలుగా ఉంటకు సాయం చేయండి దేవా నిన్ను వాళ్ళని పొరుగు ప్రేమించాలా మా పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో ప్రతి ఒక్క నిన్ను సేవించే బిడ్డలుగా ఉంటకు సాయం చేయండి మా ప్రభా చిన్న కేబీపీఎం గ్రూప్ ని దేవాయస్ మప్రో మీరు స్తోత్రం మా ప్రతి ఒక్క వాక్యంలో దాంట్లో ప్రతి ఒక్కరిని దేవ బలపరిచి దేవాయ్ దేవ స్థిరపరిచిన స్తోత్రం మా ప్ర రాత్రి కాలం దేవున కుమరించి మంచి మీద మంచి మేలుకని దయచేసి మరొకసారి మేము కలుసుకుంటున్నామని సాయం చేస్తారని త్వరగా రాబోతు నేస్ క్రీస్ పేట తండ్రి ఆ స్తోత్రములు ప్రేమ తండ్రి పరిశుద్ధ పరిశుద్ధాలు నాయన రాత్రి కాల సమయంలో మీరు ఇచ్చిన దంగతను బట్టి స్థుతులు చెల్లిస్తుంటున్నాం నాయన వాక్యం ద్వారా మాట్లాడిన దేవా మీకు స్థుతులు నాయన మా హృదయాలను శుద్ధీకరించి విశ్వాస దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం నాయన ప్రభావ వాక్యం తీరుగా మనం సహాయం అనుగ్రహించండి ప్రభావ నా తండ్రి ప్రార్థన విషయాలని తండ్రి మీ సన్నిధికి తెస్తుంటున్నాం నర్సమస్టర్ ను బట్టి నా తండ్రి జ్ఞాపకం ఇస్తున్నాం ప్రభావ క్యాన్సర్ నుంచి ప్రభావ నా తన విడుదల దయచేయండిస్తున్నాము నా శ్వాసత్వ దయచేయండి తమమ్మ సిస్టర్ బట్టి ముట్టి తాకి స్వస్థ పర్సండిది ఆయన అతన్ని పూర్తిగా తగ్గిన ఆయన నయమౌలకు సహాయం అనుగ్రహించండి ప్రభుత్వించుకుత్రాలు కృతజ్ఞతలు ఆయన మరి అందులో తెలుసుకుంటున్నా చిన్న బ్రదర్ విషయంలో ప్రార్థిస్తుంటున్నామని ఆయన ముట్టి తాకి స్వస్థపరచండి ఇదిని హార్ను ముట్టి తాకి స్వస్థ పర్చండి ప్రవా అలాగే నాయన చిన్న పాప వారి మన్మరాలను కూడా ముట్టి తాకి స్వస్థ పర్సండి మంచి ఆరోగ్యం దయచేండి పోవాలని అలాగే నాయన ప్రదీప్ సిస్టర్ గురించి ప్రార్థిస్తున్నాను ఆయన వారి జీవితాలను కట్టండి ఆ ప్రభావ వారితో మీరు మాట్లాడి మీరు రక్షించుకొని సుఖిస్తున్నామని మహిమ గణత ప్రభావాలు తెచ్చుకొని ప్రభావ స్తోత్రంలో మనోజేదను ముట్టి తాకి స్వస్థపరచండి అయ్యా మీకు స్తోత్రైనయనా మరి రేణుక శిస్టర్ మీద ముట్టి తాకి స్వస్థపరచండి మంచి ఆరోగ్యంలో దయచేయండి ప్రభావ అతను బిడ్డను ముట్టి తాకి స్వస్థపరిచి సంపూర్ణ విడుదల దయచేయండి పరిశుద్ధనామానికి స్తోత్రం చెల్లిస్తుంటున్నాం ప్రభావ మీకు కృతజ్ఞతలు అయినా మా కావ్య శిస్టర్ బట్టి జ్ఞాపకం బిడ్డలు ముట్టి తాకి స్పష్టపరచండి వాళ్ళ పిల్లలని జ్ఞాపకం చేసుకోండి ప్రభావ వాళ్ళ కుటుంబాన్ని రక్షించుకొని నామానికి మహిమ తెచ్చుకోండి ప్రభావ మీకు స్థుతులు వాళ్ళ భర్తను ముట్టి తాకి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను కృతజ్ఞతలు అర్పిస్తున్నాను సమస్త మహిమ ఘనత నీకు చెల్లిస్తున్నాను స్తోత్రం స్తోత్రం స్తోత్రం నేను ట్రైవర్కి వెళ్ళిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి అక్కడ మీ సన్నిధి మీ కాపుదల మీ పరిశుద్ధాత్మ నడిపింపు దయచేసి మీ ఆత్మకార్యాలు జరిగించి మళ్ళీ స్తోత్రాలు చెల్లిస్తున్నాయని నువే రమ్మదగిన దేవుడు గొప్ప దేవుడు మంచి దేవుడు ప్రభావ లోకంలో మాకు ఎవరు లేరు నాయన ప్రభావ నిన్నే మేము నమ్ముతున్నాం మాకు సహాయం అనుగ్రహించండి అడిగిన ప్రార్థనకు మీరు జవాబు దయచేయండి ఇంకొక ప్రభావ మరి ఎవరినైనా శ్రీరో కృష్ణ ప్రభు ఆ బ్రదర్ ను కూడా జ్ఞాప్యం ఇస్తున్నాం ఆయన ఆయన కూడా ముట్టి తాకి స్పష్ట పర్సంటేగా మంచి ఆరోగ్యం దయచేయండి మీరు రక్షించుకోండి ప్రభు మేము చేస్తున్న ప్రతి ప్రార్థనకు మీరు జవాబు దయచేసినందుకు వంద నాలుగు శృతుల స్తోత్రాలు చెల్లిస్తూ ఏబీపీఎంలో ఉన్న బిడ్డలందరినీ సన్నిధి కాకన ప్రభావ భద్రపరుచుకొని మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని ఫేస్ ఒక తీస్తున్నామని పేరు అడిగి పెట్టుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మెయిన్ థ్యాంక్ యూజ్ నాడు పరిశుద్ధి ద్వారా వ్యాధికి అనారోగ్యానికి ఆ గాయముల ద్వారా ఉన్న శ్రేష్టత ప్రభావం శక్తిస్తున్నామంటే ఆ ఇద్దరు సిస్టేషన్ ఇద్దరు శిష్టం ద్వారా మీరు గొప్ప కార్యము వాళ్ళకి శ్రష్టపరిచింది వరకు స్వచ్ఛతం లేవడం ప్రార్థిస్తున్న ప్రభావం అలాగే చిన్న పాపను కూడా మీరు ధ్యానం చేసుకోండి అసలు కూడా ఆ పాపని మీరు మృత్యు పార్టీ శస్తపరిశ్రమని కనుక గాయంలో మీరే కల్చేమని ప్రాంతించండి ప్రభావర్ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఆ యొక్క ఆర్కిని ప్రభావం యొక్క కంటిని మీరు ముట్టండి కాకండి ఆయన ప్రభావం ఆపరేషన్ అవుతుంటే మీరు ఎప్పుడు చూపించండి సిస్టర్ కూడా ప్రతి మల వినగ్రంచి ఆయన మీకు గుర్తించి బలపరచండి ఆయన మీకు చెందిన వ్యాయామం ద్వారా ఉన్న స్వస్థ ప్రభావ సిస్టర్ వేసి తీసుకున్నాను అనుగ్రహించండి ప్రతి శోధన ప్రతి మీద పంపించమని ప్రభిస్తుంది ప్రభావ శ్రీనివాస పనులు కూడా మీరు మొత్తం కాకండి ప్రభావ కంటిని మీరు స్వస్థ పరిచయం స్వస్థ పరిచయం కలిగించిన దేవుడు ఒకటి వైద్యుల గురించి పర్వతం ఇప్పుడు ఒకటి ఆయన కంటిని కూడా మీరు స్వస్థపరచమాలి తన భార్య మనసులు మీరు మార్చమని కుటుంబంలో ఉన్న ప్రతి శోధన మీరు కలిగించడం తర్వాత ఆ శిష్టం మార్చమని ప్రార్థిస్తున్నారు కదా అలాగే ప్రతి ఒక్క శిస్టు దర్తను కూడా మీరు మార్చాలి తన బాబుకి కాబట్టి ఆయన సీట్లు కావాలని స్త్రీలు అంతా అదిగా బిడ్డ పట్ల మీ స్త్రుకు చూపించమని కానీ సీట్ వచ్చినట్టు సహాయపడమని ప్రార్థిస్తున్నాం అలాగే రాజులను కూడా మీరు జ్ఞాపం చేసినట్టు ఏవించలేదో అయితే జాండస్ నుంచి మీరు బుద్ధి తాపి స్వంతపరిచినట్టు ఆల్కహాల్ స్పీరిట్ అంటే మీరు గెలిపించి ఏ గిడుతుల నుంచి మనకి నడిపించే అలాగే కాజా సిబ్బంది రూపొందాన్ని స్వస్తపరిచండి మంచి ఆరోగ్యం అంతే ఇచ్చండి గత ఉత్తరమైన పరిశుభాన్ని అనుగ్రహించండి అలాగే తన కూడా మీరు రక్షణలో ఇచ్చిన ములు పెట్టడం తెలిచిస్తున్నాను బాబా అలాగే రవిచందరూ కూడా మీరు పాపం చేసుకోండి మంచి ఆరోగ్యమైన తని ప్రండి ఆ యొక్క హార్ట్ కిడ్నీ మీరు సంతపరచమని ప్రార్థిస్తున్నాం కదా అలాగే ప్రభావ అన్న వాళ్ళు ట్రైబల్ బెల్పు వెళ్తుండగా నాయన అక్కడ మీ సన్నిధి మీ కృప వాళ్ళకు తోడుగా ఉంచండి వాళ్ళ నోటికి నైనా మీ వాక్కు తోడుగా ఉంచిన ప్రాబనైనా అలాంటి వాళ్ళ పాపలోకి కొన్ని రక్షణలోకి వచ్చేటట్టు మీరు సహాయపడమని అక్కడ వాళ్ళకున్న ప్రతి వ్యతిరేకతల ఆటంకాలన్నీ తొలగించి క్షేమంగా నడిపించమని పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా మహాగణుడా సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా అత్యున్నత సింహాసనము పైన ఆశనుడైన నాయ ఈ సాయంత్ర సమయం అందు ప్రభ మీరు ఇచ్చినీక సమయం కొరకు వందనాలు నీ మీరు మాతో మాట్లాడిన విధానం కొరికే నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభ మరి అతండి వాక్యంలో ఎదుగుతుండంగా నిజమైన ద్రాక్ష వల్లిగా మేము ఎదుగుటకు సహాయం చేయండి అతండి మేము తీగలుగా ప్రభ నీ ఎందు ఎదుగుటకు సహాయం చేయండి మీ యొక్క కృపలో జ్ఞాపకం చేసుకోనండి ప్రభన తండి మరి విజ్ఞాపన ప్రార్థనలు చేస్తున్నాం నాయన ప్రతి ఒక్క బిడ్డ అంశం విషయంలో ప్రభ కార్యం జరిగించండి ఏసి యొక్క సిస్టర్ నర్సమ్మ సిస్టర్ గురించి ప్రభ మేము ప్రార్థిస్తుండగా తండ్రి మీ యొక్క పంపి బిడ్డలను శుద్ధి చేయండి మీ యొక్క పంపి ప్రభ బిడ్డలని ప్రభ సంపూర్ణ స్వస్థత కలుగ చేసిన తండ్రి అనారోగ్యం నుంచి క్యాన్సర్ నుంచి విడుదల చేయండి ఏసి అనే కృపలో జ్ఞాపకం చేసుకుని ఇలాంటి క్యాన్సర్ పేషెంట్స్ ఇంకా ఎంతో ప్రార్థనలు కోరుకుతున్నారు ప్రభ ఎంతో మంది బిడ్డలు మాకు తెలియని బిడ్డలు ఎంతో మంది ఉన్నారు నాయన ప్రతి క్యాన్సర్ కాణంని ముట్టి బిడ్డలకు సంపూర్ణ స్వస్థత దయచ్చేయండి ఆ ట్యూమర్ ని కాల్చి వేయండి నీకు కృపలో బిడ్డలని జ్ఞాపకం చేసుకొని బిడ్డలకు స్వస్థత శుద్ధి దయచ్చేయండి నా ప్రభ రాజన్ బ్రదర్ గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి ఏసీ అండి లివర్ ని ముట్టండి ప్రభ అతండి జాండీస్ ని ప్రభ సంపూర్ణంగా నాశనం చేయండి ప్రభ నిర్మూలించండి నాయన సంపూర్ణ స్వస్థత దయచ్చేయండి ఆ బిడ్డ జీవితంని కూడా మార్చండి ప్రభ నతండి నడబడిని మార్చండి నా తండ్రి వాక్యంలో శుద్ధి చేసుకొని ఎస్సీ నీ కొరకు సంపూర్ణ సాక్షిగా నిలబెట్టండి స్వస్థత దయచేసి ఆ బిడ్డ విషయంలో కార్యం జరిగించండి నా ప్రభనత ప్రతిమ శిస్థల గురించి ఇప్పుడు ఆర్థిస్తున్నాం ప్రభ కార్యంలో తండ్రి సహాయం చేయండి బిడ్డల విషయంలో సహాయం చేయండి భర్త విషయంలో కార్యం జరిగించండి ప్రభ ఆటంక ప్రతి అంధకార శక్తులు మంత్ర చీకటి దురాత్మ సమూహాలు ఏసు శక్తి కలిగిన నామంలో కాలిపోను గాక కుటుంబముని విచ్ఛిన్నం చేసే ప్రతి దురాత్మని కాల్చివేయండి ప్రభా కుటుంబంని కట్టండి నాయన తండ్రి బిడ్డ విషయంలో భర్త విషయంలో బిడ్డల విషయంలో మీరే పరిశుద్ధాత్మ కార్యములు జరిగించండి శ్రీనివాస్ బ్రదర్ గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభ మన బిడ్డ యొక్క కంటి చూపును ప్రభ రిస్టోర్ చేయండి నాయన నా ప్రభా బిడ్డ మనో నేత్రంలు కూడా వెలిగించండి ఆయన భార్యను ప్రభ మార్చండి తండ్రి సంసార విలువలు తెలుసుకుని ప్రభ భర్తకు సమీపించటానికి ఆ బిడ్డకు ప్రభ కృప చూపించండి ఆ కుటుంబంని కూడా కట్టండి నాయన ప్రతి విధమైన దురాత్మ సమూహాలను బంధిస్తున్నాం ఏ స్నామంలో అలలు ఆ ప్రభాని జ్ఞాపకం చేసుకోవటానికి ఎంతో మందిని ప్రభ ప్రేమిస్తూ నా తండ్రి వారి వర్తుల కార్యలు జరిగిస్తూ నీ యొక్క మహిమాష ఆ బిడ్డల జీతాలు జరిగిస్తున్న దేవుడు ప్రభ ఏ సుయందు భయభక్తులు కలిగి వారికి ఏ మేలు కొదువయ్యి ఉండదని ప్రభాని యొక్క వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్నావు తండ్రి ఏసయ్యా నీకే వంద నాలుగు స్తోత్రములు నీతి మంతులని ప్రభా నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావు ప్రభా ప్రతి ఒక్క బిడ్డ విషయంలో కార్యం చేస్తున్నావు నాయన మా కొరకు మీరు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది ప్రభా ప్రతి బిడ్డ విషయంలో కార్యం జరిగించండి మీరు దాచి ఉంచిన ఆ మేలుని ప్రతి ఒక్కరు పొందుకొనటకు మీరు సహాయం చేయండి ప్రభ మనోజ్ బ్రదర్ రేణుక సిస్టర్ విషయంలో ప్రార్థిస్తున్నాం బెడలలో ఉన్నటువంటి అల్పమైన అస్వస్థతలను ముట్టండి నాయన సంపూర్ణ శక్తి చేత ప్రభ నింపండి ప్రభ మీ వాక్యం చేత ఇంకా బలపరచండి విశ్వాసంలో ముందుకు సాగుతున్నాగా నా తండ్రి మీ యొక్క జ్ఞాపకం చేసుకోనండి కావ్య సిస్టర్ విషయంలో కూడా ప్రార్థిస్తున్నాం అమ్మ భర్తను మార్చండి కుటుంబాన్ని రక్షించుకున్నారు నా ప్రభ బిడ్డల విషయంలో కూడా మీరు కార్యం జరిగించండి చదువులు సిసి ఎగ్జామ్స్ అన్నిట్లలో ప్రభా కావాల్సిన జ్ఞానం దయచేయండి పరిశుద్ధాత్మను నడిపింపుకుని దయచేయండి బ్రదర్స్ అందరూ మరి మినిస్ట్రీలో ట్రైబల్ బెల్ట్ కి వెళ్తుండంగా నా తండ్రి ప్రభ కృప చూపించండి ప్రతి ఒక్క బిడ్డ విషయంలో కార్యం జరిగించండి ప్రతి విధమైన ఆటంకం నేను దూరపరచండి మీరు అడుగుపెట్టు ప్రతి స్థలంలో దయచేస్తానని వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు నీ యొక్క గొప్ప వినాయన ప్రభ మా మనోనేత్ర నేను మేము చూచుటకు మాకు సహాయం చేయండి ప్రతి సాక్షిగా నిలబెట్టుకోనండి ప్రభ వారు చేసిన పరిచర్యలు ప్రభ ఆత్మలు నా తండ్రి రావాల తండ్రి ప్రభా అనేకులు రక్షించబడాల ప్రభ ఇంకా మారుమూల ప్రాంతాల్లో వాక్యం వినని ప్రాంతాలకు కూడా బిడ్లను నడిపించండి ప్రభా ఇంకా ఎంతో మంది సేవకులు లేవాలి ఎంతో మంది ప్రభ కార్యం జరిగించాలి ఎస్యా మీరే ప్రభ ప్రతి ఆత్మను వెలిగించి నడిపించేవాడవు మమ్మల్ని పోషించి దీవించేవాడవు మమ్మల్ని రక్షించి వాడవు నీకు వందనాలు చెల్లిస్తున్నా ఈ రాత్రి సమయం అందు ప్రభ మా ప్రతి ప్రార్థనలో నా తండ్రి ప్రభ ప్రతి విజ్ఞాపనలో నా తండ్రి బిడ్డల ఆర్తనాదంను మీరు చూస్తున్న దేవుడవు ప్రభ వారి బాధలను చూస్తున్న దేవుడవు ప్రభ వారి శరీర అస్వస్థతను చూస్తున్న దేవుడవు ఆర్థికంగా ప్రభ నా తండ్రి మరి సామాజికంగా వారు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను ఎరిగిన దేవుడవు ప్రభా మేము అడిగి ఊహించి వాటి కంటే మరి అధికంగా దయచే దేవుడు ప్రతి కార్యంలో నా తండ్రి మీ మహిమను బిడ్డలందరూ చూడాలా స్వస్థత పొందాలా సాక్షులుగా నిలబడాలా నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డ కోరికను తీర్చి అతను మీకు గుప్పిని విప్పిని వారి ఆశని తీర్చండి కోరికను తీర్చండి ఆయన నిన్ను సంధించుటకు నీ యొక్క సన్నిధిలో మోకరించుటకు వారి హృదయం కుమ్మరించుకుంటకు కృప చూపించమని ప్రతిషుద్ధ ఆత్మ శక్తి నింపమని ఏసయ్య శక్తిగలి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ స్తోత్రం నైనా పరిశుద్ధి మైమోన్నత దేవసర శక్తి మధ్య జీవంగల ప్రభావ నీకె వందనాలు ప్రభావ నిన్న నేడు నిరంతరం ఏకరీతి ఉన్న తండ్రి నీకే వందనాలు ప్రభావ రాత్రి వరకు మమ్మల్ని కాచికపాడి భద్రపరుస తండ్రి స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన ఈ రాత్రి కాలం ఇచ్చిన అవకాశం బట్టి నీకే స్తోత్రం కొట్లాది వందనాలు ప్రభావ ఈ రాత్రి కాలం మంది ఇచ్చిన వాక్యంచత మమ్మల్ని బలపరుస తండ్రి నీకే వందనాలు నాయన నీ రాక్కడ కేసు నీ వాక్యానికి విధేత కలిగి మేము జీవించాల ప్రభావ ఏసు ప్రభానికే వందన స్తోత్రం చెల్లిస్తున్నాం మిమతి అతి పరుషితంగా జీవించాలని రాకడకు ప్రభావ ఎటువంటి ఏసు ప్రభా ఏ లోపం లేకుండా సహాయపడండి ఏసు ప్రభానికే వందనాలు అయినా మీరు కుటుంబాలు మారు మారకున్నాయి కనుక ప్రభా కుటుంబాలంతా మీరు మార్చుకోండి అయినా ఏసు ప్రభానికే వందనాలు ఎంతమందికి యేసూ దయచేయండి ప్రభావ ఈ సువార్థ అందుటకు శక్తి దయచేయండి ఈ వాక్యాన్ని అందుటకు శక్తి దయచేయండి ప్రభా వాళ్ళకు యేసు ప్రభ మీరు సహాయం చేయండి నాయన నశించకుండా పతకూడ కాచికాపాడి భద్రపరచబడను కాక మీ సన్నిధికి వచ్చిన గాక నైనా గొప్ప విజయాన్ని దయచేడి రాత్రి కాలం అందు పతకొక్క బిడకు తోడైనడి స్వసత విడుదల కలగ చేయండిన తండ్రి వాక్యం చేత పతొక్కడును భద్రపరచండినైనా యేసు ప్రభానికి బంధనాలైన జీవంగల తండ్రిని క్య స్తోత్రం మరో కుటుంబాల కోసం ప్రార్థిస్తున్నాం నాయన వయసు ప్రభ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని వాళ్ళకు విడుదల దయచండి సమాధానం దచ్చండి నెమ్మది దయచండి వాళ్ళకున్న కట్టని విరగొట్టని బంధకాలను తెంపి వేయబడు కాక ఈ రాత్రి కాలం మీరే తోడై నడిపించండి విజయాన్ని విద్య యేసు ప్రభానికే వందనాలైనా ముఖ్యంగా ప్రతిమ విషయంలో ప్రార్థన చేస్తున్నాం వాళ్ళ భర్తను సంపూర్ణంగా మీరు మార్చివేయండి ఆ కుటుంబాన్ని బాగు చేసే మీరే ప్రవ్వా మీరే కారం జరించి ఆ కుటుంబాన్ని యేసు ప్రభ చేతికి అప్పగిస్తున్నైనా సమాధానం దయచేండి నెమ్మది దయచేసి ఆ కుటుంబం అంతా రాకడకే సాక్షిగా జీవించాలా ఇరాకడకే సిద్ధపడాలా ప్రవ్వాశు ప్రభ శ్రీనివాస్ విషయంలో స్తున్నాం అయినా అప్పుడ జ్ఞాపకం చేసుకోండి ఎక్కడైతే నరాలు ఏసు ప్రభలు బ్లాక్ అయిన ప్రభ అక్కడ విడుదల పొందాల ప్రభావ సంపూర్ణంగా స్వస్థత ఇచ్చేయండి ఏసు ప్రభ డాక్టరు కన్నా పరమ డాక్టరు ప్రభ వైద్యుడి కన్నా పరమ వైద్యుడు ప్రభ వేసుకృష్ణ నామంలో ప్రభనలో వచ్చటం మీద సహాయపడండి దేవా గొప్ప విజయాన్ని దయచేయండి వాళ్ళ భార్యతో మీరు మాట్లాడండి అయినా సమాధానం కలిగడం శక్తి దయచేయండి వాళ్ళ భార్యలో ఉన్న సైతాన్ని చీకట్లు మంత్రాలు భర్తతో సమాధానం కలిగి ఉండాలా అత్త సమాధానం కలగడం సహాయం చేయండి ఈ నామానికి మేం తెచ్చుకోండి కుటుంబం అంతా రక్షించుకోండి అయినా రేణు కష్టం ముట్టండి తాకండి స్వస్థపరచండి ఏసు ప్రభాట జీవం పోసి రక్షించి మా మధ్యలో సాక్షిగా మీరు నిలబెట్టిన ప్రభావ అందుబట్టి నీకు వందనాలు అయినా ఏసు ప్రభా నీకు ఆ కన్నను తాకండి రక్త పురుషని దయచేయండి మన ఆపరేషన్ ఉందట ప్రభా యేసు షుగర్ నార్మల్ మీద సహాయపడండి విజయాన్ని దయచేయండి అక్కడ కూడా విజయం పొందుకోవాలా ప్రభా అనే శక్తిని బిడ్డకు దయచేయండి ఆ బిడ్డ సేవ చేయాలా బ్రదర్ కూడా ప్రభు బలమైన సేవలో వాటకు శక్తి దయచేయండి ఏసుకృష్ణ సాక్షి నిలబెట్టండి ప్రభు ఏసయ్య కావ్య విషయంలో ప్రార్థునైనా యేసు ప్రభా కుటుంబంలో శాంతి సమాధానం దయచేయండి ఏసుప్రభాష్టం ప్రార్థన ఎదుటకు శక్తి దయచేయండి ఇంకా సేవన బలంగా వాడబడాలా చేసే తోడైనండి ఆయన వాళ్ళ బర్తే సంపూర్ణంగా మార్చుటకు శక్తి దయచేయండి వాళ్ళ పిల్లలను కూడా దీవించి ఆశీర్వించి రక్త దయచేసి సాక్షి పెట్టండి ప్రభా రాజన విషయంలో ప్రార్థిస్తున్న దివా ఆ లీవర్ తాకండి రక్త దయచేయండి యేసు ప్రభానికి వందనాలు అయినా సంపూర్ణంగా స్వచ్ఛత పొందిన సాక్షిగా జీవించాలి ప్రభావ యేసు ప్రభానికి వందనాలు గొప్ప విద్యాన్ని దయచేయండి చీకట శక్తి లేసినప్పుడు గర్తించి ఆ కుటుంబానికి సమాధానం తి దయచేసి నిరాకడకి సితపరచుకోండి ప్రభు రవిచర్ల బ్రదర్ విషులు ప్రార్థిస్తునం మరికి జ్ఞీళ్ల జీవన్ దేవా యేసు ప్రభావం మీరు కారం జరిగించండి ఆయన ఆ బిడకు హార్ట్ ప్రాబ్లం నుంచి విడుదల పొందాలా కుటుంబంలో శాంతి సమాధాన నెమ్మది దయచేయండి ప్రభా బ్రదర్ కూడా అక్కడ చుట్టుపక్కల ప్రాంతంలో సువార్తకే వాడబడను గాక సాక్షికి నిలబెట్టండి నీ నామానికే మేమ తెచ్చుకోండి బిడకు తోడై ఉండండి ప్రభావ నర్సమ్మ విషయంలో ప్రార్థిస్తున్నాం దివా కామమ్మ విషయంలో ప్రార్థిస్తున్నాం వాళ్ళ క్యాన్సర్ నుంచి విడుదల పొందాలని ఆయన యేసూ వందని నీకు ఏది లేదు నీ కృపలో కనుక ప్రభావ వాళ్ళకు సంపూర్ణంగా సుస్థత దయచేయండి ఆ క్యాన్సర్ నుంచి విడుదల పొందిన ఆ రోగాన్ని తరిమి కొట్టబడని కాకదేవా గొప్ప విజయాన్ని దయచేడి రక్షించుకోండి ని నామానికే మైమతి ఇచ్చుకోండి అయ్యా ప్రభువానికే వందనాలు నాయన ఏసు ప్రభా ఇంకా బ్రదర్ సిస్టర్ని ఎంతమంది సేవలో వాడబడుతుందో పథక బిడకు తోడై విజయాన్ని మీరు ఇచ్చండి మరి యేసు ప్రభానికి మరి చంద్రశేఖరన్న వాళ్ళు మరి ఎక్కడైతే సేవకి అక్కడ క్షేమంగా ఇంటికి నడిపించండి దేవా వాళ్ళకున్న తొలగించండి అయినా సరశక్తి మధురానికి వందనాలైనా ఇంకా బలంగా మీరు వాడుకోండి బ్రదర్లంట యేసు ప్రభావ ప్రతి ఒక్క రక్త పురుషు దయచేసి దీవించి ఆశీర్వదించండి మరి కేపీపీఎం బ్రదర్లు ఇంకా బ్రదర్ సిస్టర్ ఎంత మంది ఉన్నారు ప్రభా కుటుంబాలంతా మార్మూల ఇంకా నడిపించండి ప్రభావ కుటుంబాలతో మీరు తోడైందండి దేవా దండ గద్దించండి కుటుంబానికి నెమ్మది శాంతి దయచేసి కుటుంబాలతో పోషించి రక్షించుకొని రాకడకే యేసుప్రభు బలమైన సేవ చెయ్యాలా ప్రతి ఒక్క తొలగించి ఈ రాకడకి ఇష్టపరచుకోమని మా ప్రాధాన్యని రాత్రి కాలంలో దూపాల చేర్చుకోమని ప్రాథమిక పతివల జాబ్ దయచేయమని నజడ నేసుకు అడి వేడుకుంటున్నాం తండ్రి ఆ మేన్ చిదరమేమల రజానికి వందనా తండ్రి ఈశ్వరజానికి దేవా ఈశ్వకేశ్వజానికి వందనా తండ్రి దినమంత మొన్నం కాపాడి సజీవ లెక్కలు నిలబెట్టిన దేవా నీకు వందనా ముఖ్యంగా వాక్యంధారా మీరు ముక్తుని మాట్లాడిన దేవా నీకు వందనా ముఖ్యంగా ఈశ్వరాజానికి స్తోద్రం దేవా కామమ్మ సిస్టర్ ముట్టండి దేవా అప్పుడని ముట్టి తాకి స్వస్థపరచండి దేవా ముఖ్యంగా నర్సమ్మ సిస్టరంగ ముట్టండి ఆ సిస్టరంగు ముట్టి తాకి స్వస్థపరిచి ఆ గుట్టు మనంతా రక్షించుకోండి దేవా స్తోదరం దేవా ఏసు కృష్ణజానికి వందనంతండి మీరే ఆత్మకార్యం జరిగించండి రవిచల్ల బ్రదర్ ని ముట్టండి ఆ కిడ్నీ హార్ట్ ముట్టి తాకి స్వస్థపరచండి వాళ్ళకు మనమరాలని కూడా ముట్టి తాకి స్వస్థ పరిచి ఆ కుటుంబానికి రక్షణ మీరు దయించండి ఏశ్వజానికి స్తోత్రం దేవా ఏసు కృష్ణజానికి వందనంతండి మనజ్ బ్రదర్ ముట్టి తాకండి దేవా ముఖ్యంగా సిస్టర్ని కూడా ముట్టండి దేవానికి వందనంతండి ఒక షుగర్ అంతా నార్మల్ ఉండాలి దేవానికి స్తోత్రుని గాయపడి నసంతో ముట్టండి తాకండి స్వస్థపరిచి ముడుదల దయచేసి మంచి దయచేసి నీ కృపలో భద్ర పరుచుకొని దేవా మీరే తోడై ఉండండి దేవా ఏశ్వజానికి ఇస్తూ దేవా ప్రతివల భర్తను ముట్టండి దేవా అవిడను మీరు ముట్టండి దేవా అలా ముట్టి తాకండి రజా కుటుంబాలను కూడా మీరు రక్షించుకోండి దేవ సమాధానం ఐక్యత దయచేసి దేవా కుటుంబాన్ని కూడా రక్షించుకోండి దేవా ఏశ్వజానికి ఇస్తూ దేవా శ్రీనివాస్ బ్రదర్ ని ముట్టండి తల మొదలుకొని అరికాల వారికి ముట్టండి దేవా నర నరాలని రక్త ప్రోషణ దించండి దేవాని గాయంలో స్వస్థతుంది నీ నసంత నసంతం ముట్టండి తన భార్యని ముట్టండి దేవా సమాధానం పడ పడాల దేవా సమాధానం కలిగి ఉండాలి ఏశ్వజానికి స్తోత్రం దేవా ఒక పెద్దలకి లోబడాలే ఏస్తునామన మీరే కార్యం జరిగించండి దివా ప్రతిశోధన కొట్టివేసి ఆ కుటుంబాన్ని కూడా మీరు రక్షించుకొని దివా నీ నామానికి మహిమ కలగాల దేవా ఏశ్వజానికి స్తోధ్రం ఏసు క్రిసజానికి కొందనకు బ్రదర్ ని ముట్టండి ఒక లివర్ ని ముట్టి తాకి స్వస్థత విడదల దయచేసి ఆ కుటుంబాన్ని కూడా మీరు రక్షించుకోండి దేవా ఏశ్రజా నీకి ఇస్తూ దేవా కావ్య సిస్టర్ని ముట్టండి దేవా అప్పుడ కూడా మంచి ఆరోగ్యం దయించండి దేవా కన్నన్ని కూడా ముట్టండి అప్పుడకి మారు మనసు మీరు దండి ఇచ్చిన సంతానం ముట్టండి వాళ్ళకి మంచి ఆరోగ్యం మంచి జ్ఞానం నీ కృపలో భద్రపరచుకోండి ఆ కుటుంబాన్ని కూడా మీరు రక్షించుకోండి దేవా ఏశ్రజానికి ఇస్తూ ఉద్రం మరి ముఖ్యంగా చంద్రశేఖర్ అన్న ఆ ట్రైబల్ వెళ్ళిన రజా వాళ్ళకి మీరు తోడై ఉండండి దేవా నీ దేవదూతలకు అర్థలా దయచండి నీ కృపలకు భద్రపరచుకొని సేవలు వాడుకొని దేవు అక్కడ కూడా నీ నామానికి మహిమ కలగాలి దేవా మీరే ఆత్మకార్యం జరిగించండి ఈ కేవి పెమ్ నున్న ప్రతి బిడ్డని ఉండండి తాకండి దేవానికి ఇస్తు ప్రతి కుటుంబాలున్న ప్రతి ఒక్క అవసరతలు ప్రతి కుటుంబాన్ని మీరు రక్షించుకొని సేవల బలంగా వాడుకొని నీ నామానికి మహిమ కలగాల దేవా మీరే ఆత్మకార్యం జరిగించామని యస్సు క్రిస్తు తండ్రి ఆమెను తండ్రి ఇసు ప్రభానికి వంద నాలుగు రోజాకోబుల గొప్ప దైవానికి వంద నాలుగు రోజ ఇసు ప్రభానికి స్తోత్రం తండ్రి విశేషంగా రామచంద్ర విషమై ప్రార్థిష్టం తండ్రి బ్రదను ముట్టండి తాకండి ప్రభ క్యాన్సర్ నుంచి సంపూర్ణంగా హీల్ చేయండి ప్రభ వాడుతున్న మందులోని రక్తపోషణ దాయి చేయండి కుటుంబం అంతా రక్షణ మార్గంలో నడిపించండి ఏసు ప్రభా రవిచల్ల బ్రదర్ విష్ణమే ప్రాదర్శనం తండ్రి బ్రదని ముట్టండి తాకండి ప్రభా కిడ్నీ లివర్ హార్ట్ అంత నార్మల్ గా ఫంక్షన్ కావాల ప్రభా నువ్వు అద్భుతం చేయండి ప్రభాను పరము వైద్యుడు పుస్తపరిచండి నా ప్రభానికి బంధనాలు రచయ యేసు ప్రభా కా విష్ణమే తండ్రి ఇష్టని ముట్టండి తాకండి ప్రభా కుటుంబంలో శాంతి సమాధానం నెమ్మదిని దాయిచేయండి సిస్టర్ కు మంచి ఆరోగ్యం దాయి చేయండి ఇంకా సేవలో బలమైన సాధనంగా వాడుకోండి ప్రభ ఇచ్చిన పిల్లల్ని దీవించి ఆశీర్వదించండి ఏసు ప్రభానికి నాలుగు రాజా శ్రీనివాస బ్రదర్ని తాకండి ప్రభ సంపూర్ణంగా నువ్వు చేయండి ప్రభ నర నరాన్ని రక్త పుష్ణ దాయి చేయండి ప్రభ సంపూర్ణంగా హీల్ చేయండి ఏసు ప్రభ రాజన్ని ముట్టండి తాకండి ప్రభ రాగుడి నుంచి విడుదల పొందాల ప్రభ లివర్ నార్మల్ గా ఫంక్షన్ కావాల ప్రభ వాడుతున్న మందులో సంపూర్ణంగా నువ్వు స్వస్థత దాయి చేయండి జాండీస్ నుంచి స్వస్థత దాయి చేయండి నాకు మంచి ఉద్యోగం రావాల ప్రభ సర్వ సత్యంలో నడవాల ప్రభ నువ్వు కార్యం జరిగించండి నన్ను మన తాకండి ప్రభ నా రజమ్మ ఇద్దరు కూడా నీ సేవలో వాడబొట్టకు సహాయం చేయండి యేసు ప్రభా నీకే వందనాల పౌరుదే వాంతులని తీర్చండి ప్రభా నువ్వు అద్భుత ఆశ్చర్యకారాలు జరిగించి నా ప్రభా ఇంకెవరెవరు ఉన్నారో ప్రభా ప్రతి పేర్ పేరు ముట్టండి తాకండి నా ప్రభా నీకే బంధనాల సంపూర్ణంగా హీల్ చేసి తీసుకొస్త ప్రజల దయచి మనేశ్ నాశనాండ్రి అమ్మేం మన ప్రభ నేసు కృప ఏ మనందరికీ ఎంతోమంది కుటుంబం నువ్వు వాళ్ళ డ్యూటీకు మనందరకు జీవన్ కృపా సజాకాలం తోడు రు కాకా అమీన్ అమీన్